బహుజన్మృాక్ష్యాసా ప్రావి విశ్వాత్మధీక్ష క్షణాత్ పునః పునః జగత్సూడే భావనే సానువే తస్మోపదేశా రాగేవాత్తే సదుపాసనాయమైకాద్రియాత్ సానువర్త ేనా ఉపదేశా భావన ఇయ ఐకాగ్రీరా వచ్చకే సోదేశా ఏదైతే ఉపాసనా భావన తలంపు అనగా జగత్తు సత్యము అనే తలంపు సత్యములకు గురుకు ఒక ఆయన స్వామి కోట్లు ఆ సినిమాలకి సంపదలకి అధ్యక్షులు ప్రభుత్వంలో కూడా చాలా పెద్ద పౌరుడు స్వామి సినిమా వాళ్ళందరూ కూడా ఆ స్వామి చుట్టూ ప్రదర్శనలు కూడా చేస్తూ ఉంటారు అంత పెద్ద స్వామి ఆయన పాఠం చేస్తున్నాడు ఏమని చెప్తున్నారో తెలుసు ఈ జగత్తు సత్యము జగత్తు సత్యము ఎందుకు కాదు అని చెప్పాలంటే పాఠం అవసరం దృష్టాంతాలు అవసరం జగత్తు సత్యము దానికి పాఠం కావాలండి పాఠం కావాలా దృష్టాంతాలు కావాలా ఏది జగత్తు సత్యము అంటే అని అందరూ అనుకునేటది కదా దానికి దృష్టాంతం దొరుకుతుంది ఆయన కూడా దృష్టాంతం ఆయన పుట్టిన శ్రహార్జున పక్కన అటు పక్కన పెద్ద కోగండి ప్రోట అది కనబడుతుంది నేను అలా దూరంగా పుట్టుకుని వెళ్తున్నా అది కనబడుతుంది ఉదాహరణకు ఈ కోగంబి సత్ససు కాయ సు కాలి కూడా అంటే అందరి పాటలు అనేది వాటితో పుట్టుకుంటాయి నేను చన్నాయి నన్ను చెప్పమంటారా కొంచెం సత్యము కాదు బుద్ధి దీ కాదు బుద్ధి దిశ కాయ లోపల మీరు సత్యము కాదు ఆపహ సులు ఆపహ అది కూడా నామూపము లేదు సదేతమైన ఉంటాయి అనే ఒక ఆలోచించి అది సత్యం అది పాఠం కానీ ఇది పాఠం ఆయీ కాబట్టి ఈ భావన నేనే దేహము నేను అందరూ బర్త్డే చేస్తాను సత్య గాంధీ గారు నేను ఏర్పాటు చేయాలి కూడా ఏర్పాటు చేయగల నేనేమో నేనేమో బాగుంది కదా అని నేను బ్రహ్మాయించి బతు రాత్రి చేసుకుంటూ కూర్చున్నా అప్పుడు మనం బ్రహ్మాయంగా కానీ ఎలా అంటాం చూపిస్తున్నా ఈ ఆశ్రమాలు ఎలా లేదు ఆశ్రమం సార్ యూ కె నాట్ అసోసియేట్ హోల్లీ ఇది నేను ఆశ్రయం లైక్ దాట్ చెట్టు పాఠానికి అక్కడ చేసే వ్యవస్థకి అదంతా విపరీత భావ చాలా విపరీతంగా ఉన్నారు పైగా కాపుల మధ్య అంశలాగా ఇవ్వకుండా కష్టమే కావల హాస్ట ఇంకా ఎగ్జెండ్ శంకరాక్షయాలి ఏదో పురాణము అంటే శంకరాను అది వర్క్అవుతాడు కాబట్టి ఈ భావన ఇది జగత్తు సత్యము దేహమే నేను ఉపనీతం ఇది నిరుద్ధము సత్యానికి నిరుద్ధము ఆ భావనా ఐదాగ్రీయా సూక్ష్మ పరిశీలికృత నివర్త ఎవరిద్దామని నేను అనుకుంటున్నా ఎవరికి సూక్ష్మంగా పరిశీలిస్తే తొలగిపోలుక అడగాలి తొలగిచ్చబట్టాల కొంచం అదైతే మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది ఎందుకంటే మామూలుగా లోకంలో ముందు మాటలకి నేను చెప్పబోయేదానికి కోరిక ఉండదు మీకు చాలా ఓపిక ఉండాలి ఆ సూక్ష్మేక్షిక అంటే లోతులా పరిశీలించే దృష్టి కూడా ఉండాలి ఓకే ఇప్పుడు ఏంటంటే మనిషి ఇంకొకరిని చూసి అసలు ఎందుకు పొడతానంటాను ఇంకొక మనల్ని చూసి అసలు కొడతాడు ఎందుకు పడతాను అంటాను ఎందుకు పడతానంటే తన లోపల లేనిది లేదు వాడిలో డో ఉన్నది అది సత్యమే అది యాస అంటే తన లోపల తన దగ్గర అంత డబ్బు లేదు వాడి దగ్గర అంత డబ్బు ఉన్నది అందుకోసం వస్తుయ దానికైతే తన దగ్గర అంత బంగారం లేదు ఆమె అంత బంగారం ఉన్నది అందుకోసం వస్తూయ తనకి సంతానము లేదు ఆయన సంతానము కలద్దు అందుకోసం సూర్యా లేకపోతే తన అనారోగ్యంగా ఉన్నాడు ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు అందుకోసం సూర్యం ఇంకొక సూర్యా ఈ అసూయకి ఈ అసూలనే టాపిక్ లో నేను రందించి కొట్టుకోవచ్చు ఒకటి ఈ అసూ ఎందుకు కొలుగుతాయి అది కొట్టుకోవచ్చు అసలు ఎప్పుడు కలుగుతా ఉందంటే రాహు దుఃఖుడికి ఎక్కువ చూస్తున్నాడు శుక్రుడికి శని ఎప్పుడు చూస్తున్నాడంటే నేను మొదలు పెడితే నేను చెప్పలే అక్కడి నుంచి వెళ్ళిపోతాను ఎందుకంటే మీకు కలిగి దుఃఖానికి రాహుడికి శుక్రుడికి శనికి సంబంధం లేదు నాకు తెలిసినంత మటుకీ ఏమిటి సంబంధం లేదు ఎక్కడా ఏ అలా చెప్పలేదు మరి మీరు ఏదో ఒక వికూలమైన శాస్త్రాన్ని కూడా ఎక్కడి నుంచి ప్రకటించారు మీకోసం ఆ గౌరవం భౌతిక గారణించడము నేను అడగను కానీ నేను ఎదుగుల శాస్త్రంలో నేను కొబ్బరి గుర్రా హెస్ట్రీ గారి శిష్యున్ని కొబ్బరి రాజ రిసోర్స్ హెస్ట శిష్యున్ని నేను కాదేశ్వర ఘనపాష్యున్ని నేను ఎందుకు ఏ శాస్త్రంలో ఇలాంటి మాటలు లేవు సరే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ అసలు ఎందుకు కలిగింది ఆ సైకాలజీని అర్థం చేసుకునేది ఎలా పోతుంది అసలు కోరుకోవడదు మీకు సగడమేమి కదా నేను విశ్రాంతిగా ఉండగలుగుతాడు ఎవరికైనా వాళ్ళు కోరుకుంటాడు మీరు విశ్రాంత మీ యుద్ధం ముందు ఏ యుద్ధం అవుతుంది అసలు ఎదుర్కోండి అంటే వాళ్ళది ఉద్యోగం మా ఉద్యోగం పెద్ద బోతుంది సపోజ్ ఉద్యోగము వాళ్ళు గొప్పదైతే నా ఉద్యోగం ఏంటంటే వాళ్ళు ఉద్యోగం గొప్పది కరెక్టే దానివల్ల అభ్యర్థి కలదండి అంటే ఉద్యమము ఉంటే మనిషి గొప్ప ఉద్యోగం లేకపోతే వాళ్ళు ఎదురు కొరద అనే ఒక నిశ్చయము ఉద్యోగం తప్పి కోటి ఉంటే నేను గొప్ప బంగారం లేకపోతే నేను ఏంటి నేను కానీ లోపల ఉపయోగం మాకు తీసేందుకు బంగారం మాకు పెట్టిపోతాయి మీరు లోపల వాడు బంగారం ఉంటే కొంత నాకు రుదిగొడుకుంది కాబట్టి ఒక పాయింట్ లో నేను పొరగాలి నేను లోపల దరిద్రులుగాను రెట తప్పే ఒప్పుకోకుండా అహం దరించ లోపల దరిద్రులుగాను అంటే లోపల ఏది ఏది కావాలి బంగారం కనుక వచ్చినట్లయితే నాకు ఒక అది విశ్మించాలి ఆ వాసన వీళ్ళు కాదు ఉన్నప్పుడు మీ బంగారం అంటే వాళ్ళ విద్యులు బంగారం ఎక్కువైనప్పుడు మీకు అభివృద్ధి మీరు నాకు బంగారం ఎవరైనా చెప్పాను నాకు అభివృద్ధి చెప్పదు ఎందుకు చూసినా నాకు బంగారం దగ్గరి బంగారం నాన్న బంగారం ఉంటే నేను పక్కన బాధ్యతలు ఎవరు పోతా అది నన్ను నాకు రప్పని నేను అనుకో ఎవరైనా బంగారం పిచ్చింది ఏ విషయంలో నేను ఇంట్లో నాకు అభివృద్ధి సగనదు పైగా అయ్యో అని జాబిగా ఎవరైనా వచ్చేసి ఆ బంగానే ఒక పరిస్థితి ఏది చేయడం పూర్తి కాదు అని జాలి కలుగుతుంది అసలు అంటే దీని సమస్య ఏమిటంటే నేను దృష్టాంతం చేశాను ఒకప్పుడు దృష్టాంతమైన విధంగా కూడా ఉండొచ్చు దీని సమస్య ఏమిటంటే మురిగే నీరు ఏదీ కాదు పై నుంచి ఎగర శ్రమం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఆస్తి కావచ్చు బలహారం కావచ్చు పొడిషన్ పవర్ కావచ్చు లేదంటే పెళ్లి కావచ్చు లేదంటే బర్త్డే పార్టీ కావచ్చు ఏదో బయట పెద్ద నేను ఐఎం సౌ ఏమీ లేకపోతే నేను ఏదీ కాదు అనే ఈ అజ్ఞానం నుండి అసలు ద్వేషము ఇవన్నీ పోవాలి అంతే కదండి అసలు అన్నది కూడా ఉన్నది నెంబర్ టూ ఎలా పోండి మీరు ఈ పరిస్థితులను పరిశీలించాలి కొంచెం మీకు ఒప్పుగా విని తప్పుకోవాలి నేను ఎలా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఇది చెప్తానంటే వేరే అభిమానం లేదు వేరే మార్గం ఇంకా రోగ మార్గం లేదు రంగో మార్గం ఉంటే నేను గురి సత్యనారాయణ వర్షం చేసుకుంటే ఈ సమస్యలన్నీ అలా పరిష్కారం దానితో ఏదైనా మసా ఇస్తాను నేను దశ లక్ష రేపు ఉన్న అది పరిష్కారం అయితే మేము అదే అది కాదు దానివల్ల నా డీసీజ్ ఏదే ఉంటుంది ఇది పరిష్కారం అవ్వదు ఇది పరిష్కారం అవ్వాలంటే ఇలాగే అవ్వాలి ఫస్ట్ డయాగ్నాస్టిక్స్ సెకండ్ ట్రీట్మెంట్ డయాగ్నాస్టిస్ ఏంటి నాలో మేము ఏది కావడం బయటి నుంచి నాకు కొంత కొంత వస్తుంది నాలో బింగ్ ఏమైనా వస్తే నాకు గుడిగా వస్తుంది అనే ఈ బేసిక్స్ మీద రాగము ద్వేషము ఈషన్ని నిర్మాణం అవుతూ ఉంటాయి ఓకే ఇది డయాగ్నాస్టిక్స్ ఇంకా పరిశీలన కళ్ళు వస్తున్నాయి విషాదంగా తనము తాము చూసుకోవాలి నేను ఏమిటి ఇప్పుడు ఈ పరంగా ఒక వంగళ బ నాకు వచ్చిందనుకో నాకు ఏదో తెలుసు ఇంత నేను ఎలా విన్నానో అలాగే ఉంటానా ఈ పరంగా నాకు మనిషన్ పదవి వచ్చిందనుకో నా కృష్ణం ఆసుకోలే దాంట్లో సందేహం లేదు కానీ నా లోపల ఎవరైనా మీద తెలుగుతుందా లేకపోతే నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటానా ఇది పరిశీలించుకోవాలి ఇది పరిశీలించుకుంటే మీరు కొంత ఓటుకి వెళ్ళాలి కొంచెం ఒక రోజు ఇంకో రోజు ఇంకో రోజు మెడిటేషన్ చేయాలి చూసిన అదే మెడిటేషన్ ఉంటాయి తనని తాను పరిశీలించుకుని ఇటు నాకు బాగా వచ్చాయి అనుకో నాలో నేను లోపల ఎదురుపెలు చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతాయి చెంది మామూలు షత్తుల ఖరీదైన షత్తులు ఎదుర్కొంటారు నదికూడదు కాళ్ళు వెళుతారు ఇవన్నీ మారుతాయి నా లోపల నాలో నాకు పూర్ణమైన వస్తుందా ఈ బయట వాటి వలన అని పరిశీలించుకోవచ్చు అలా పరిశీలించగా పరిశీలించగా మీకు ఇక్కడ సత్యాలు ఆవిష్కొస్తామవుతాయి సత్యం దయత్నించినప్పుడు మీరు లోపలించేసింది శాంతి దయత్నించవసినా లోపలించుకున్నా ఆనందము సత్యము ప్రయత్నించిన నేను బయట నుంచి వస్తుందని భ్రమం వల్లనే ఈ కష్టాలన్నీ ప్రావం బయట నుంచి రాదు కాబట్టి మీకు కొన్ని సత్యంలో ఆవిష్కొనికపోతాయి ఇలా పరిశీలిస్తూ ఈ బయట నుంచే వచ్చేది ఏది చేస్తుంది బయట బంగారం మెడలో పెడితే బయట ఉండాలి బంగారం నిద్రపో అల్బాలో అనుకున్నగా దాన్ని మోసానికి మూడు రోజులు అప్పుడు లోపలు ఉండదు అదవి అధికారం సంపద ఎందుకంటే లోపల ఏదైతే ఆత్మహత్యలు అది ప్రభుత్వం దాంట్లో ఎందుకు ఏడు మీ సత్యం ఆలోచించు క్రీడస్ తెలుగు అనేది మీకు తెలిసిన తర్వాత మీకు ఎవరిలో కూడా అభివృద్ధి కలగదు జయశంకర్ ఎవరి వాళ్ళ మీద అభివృద్ధి అలగాలన్నా జరగాలన్నా నేను కూడా నేను ఎందుకు అనుభవానికి వస్తూ ఉందా మీరు ఎందుకు ఎలాని వాడను అనే ఉన్న మాత్రం మాత్రమే నేను ఎందుకు వెళ్ళి అసూయా ద్వారీ తీసుకోవడం దర్శము ప్రేమ ఇక్కడ ఇతర ఎలా ఉంటాయి మనం ఎలా ఉంటాయి ఎంత విషయం ఉంటాను ఎంత గురించి వివరంగా ఉంటాగా మళ్ళీ తీసుకోవడం మీరు దాని గురించి సమస్య అది ప్రేమగా మాత్రమే ఎందుకంటే కోరుణి గురించి కోటుమత్మ అనుభవాలి ఇది మెడిటేషన్ మెడిటేషన్ అంటే ఒక మానవుడు యొక్క సీరియస్ గా చెప్పింది చెప్పేసి అందవేయంతో మన శివ తిరిగిపోతే అది కాదు మెడిటేషన్ బట్ దిస్ ఈస్ మెడిటేషన్ దీనికి ఐకా దిల్ అను వేదిక సమాధానము అని ఇటువంటి మెడిటేషన్ వలన ఆ విపరీత భావన తొలగిపోతుంది నేను దేహమా అని మీరు మెడిటేట్ చేయండి అని నేను మెడిటేషన్ చేస్తాం మీరు ఆ చేసినట్లయితే నేను దేహమే అనే భావ కలిగిపోతుంది నేను పుట్టేనా నేను పుట్టే మీరు నేను పుట్టేనా ఎక్కడ అంటే ఏంటి ఏది చూస్తుంది దేహము నేను దేహమా లేక దేహమే ప్రకటమయ్యే ఒక చైతన్యమా కాబట్టి నేను ధ్యానం దేవు ఇది ధ్యానం ఇది ధ్యానం లేదంటే కొన్ని స్థానిక అక్కడ నాకు మధ్యలో జరుగుతుంటే కనుకుంటాడు పక్కన ఆచార్యంగా కనుక్కుంటారు అది జ్ఞానం అని అదే ధ్యానం అంటే దాన్ని జ్ఞానం అన దాన్ని ప్రగతి కళ అంటారు ఇది ధ్యానం జ్ఞానం అంటే ఉన్నదా అనే పని మనసు తెలుసుకుంటారు కాబట్టి మీ స్వరూపాన్ని మీరు పరిశీలించి ధ్యాసం చేసినట్లయితే మీకు నేను దేహము అనే ధనము కలిగిపోతుంది దగ్గరికి సత్యమా మరి సత్యమైతే మాదిం బిల్ది సత్యం అవుతుందా మారకుండా ఉండేది సత్యమా మారకుండా ఉండేది సత్యం మాది దేవుడు సత్యమో బాగుంటుంది మారకుండా ఉండే ఎవరికి నేను నేను చెడ్డ కూడా నేను భావన ఎలాగే కూడా అలాగే ఉన్నాడు ఈ రోజు జగత్తు మారిపోయేది దేహం మారిపోయేది మనస్సు మారిపోయేది కానీ నేను మాత్రం అలాగే నేను సంక్షేమం కా జగత్తు సత్యం అది ఈ విధంగా ధ్యానముల ఏకాగ్రత అంటే ధ్యానము ధ్యానము వలన అనగా విద్యుత్ ఈ రెండు జగలు ఓకే ఇంతే కాకుండా ఉపాసన అనేది కూడా దేవునిచ్చుకోండి ఏం చేస్తాను అదే ఉపాసన ఉపాసన అంటే మళ్ళీ కూడా ఈ పిచ్చి ఉపనిషత్ ఇక్కడ ఏం చెప్పే ఉపాసన రైలాంటికల్ కాదు కొంతమంది ఉపాసకులు అనే లోకంలో ప్రచారంలో ఉంటాను సాధారణంగా నేను ఉపాసత్తులు అనుభవం చేస్తున్నాను భక్తులు అనుభవం చెప్పానంటే ఆ మాట లేదు అదే వాళ్ళు భక్తులు బాబా గారి భక్తులు వైపు ఉంటా నేను ఉపాసత్తులు ఉంటా లేదా అది ఫస్ట్ ఫస్ట్ కేటగిరీ లేదా అనుమతి దిక్కి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ కాన్సిలు అయితే ఢిల్లీ కాన్సిలు అయ్యి ఉంటారు నిజంగా ఎవరు నేను పాడుకోవాలని చెప్పదు ఇప్పుడు ఏదో భక్తులు ఉన్నాసి మేము ఏదో వృత్తులు అవకాశాన్ని కానీ పాడుకోలేదని చెప్పదు అది కూడా నిజానికి ఉపాస్తున్నాయి కానీ వాళ్ళు ఆ మాట వాడలేదు ఇప్పుడు ఉపాసనో అన్నాడంటే వాళ్ళు తాంత్రిక ద మా నాన్నగారు ఒక పెద్ద నాన్న గారు హైదరాబాద్ మంచి నెలవేరు డబ్బులు మంచి నేర పండితులు వీళ్ళ గురించి మేము ఉదయం కూర్చొని ఉన్నప్పుడు ఒక ఈ తాంత్రిక ఉపాసన ఇది శాస్త్రీయమా కాదా అని చర్చ వచ్చింది సాధారణంగా ఒక సిద్ధిలో ఉన్నదాన్ని మనం కోలపక్షం చేసినట్లయితే వాళ్ళు కూడా కష్టపడతారు మన వాళ్ళు వాళ్ళ మాటలు రాదు వాళ్ళు బాధపడతారు కాబట్టి అటువంటి గంటల్లో ప్రవేశించి మనం ఒక మాట చెప్పడం అన్నది జనరల్ గా అనుకోవడం కాదు అందులో కొంచెం ఆర్థడాక్స్ గా ఉండేవాళ్ళు గమ్ముడి బయట పడితే దాన్ని అమ్మ త్రోషిచ్చారు నేనైతే ఇక్కడ ఉంచను ఆ విధించి త్రోషిచ్చే లక్షణం నాకుంటే ఉండవచ్చు మా నాయన గారికి మా ప్రధానా గారికి ఆ లక్షణం లేదు వాళ్ళు కొంచెం ఆర్థడాక్స్ ఉండేవారు వాళ్ళు త్రోషిచ్చేవారు కాదు అయినా ఆ చో వాళ్ళు ఇద్దరు కూడా పుస్తకం సంతో ఎవరు ఈ తాంత్రిక ఉపాసనలో అశాస్తీయు అని చెప్పారు అని వాళ్ళు చర్చలో ఎవరైతే విషయాలను ఉపయోగిస్తూ చెప్పారు అప్పుడు మా నాయన గారు ఒక మాట్లాడు శ్రీకృష్ణోతను ఈ తాంత్రిక ఉపాసన వాళ్ళు నువ్వు చెప్పి నాకు ఈ అశాస్తీయములను చెప్పి నాకు ఒక కావాల కోసం ఎవరు దేవాలను ఉపాసన చేస్తూ ఉండడం దాని చుట్టూ తంత్రాన్ని శుభ సోహిత్యూ పెడుతున్నాడు అని అన్న శ్లోకం పూర్తిస్తాను అప్పటి నుంచి నేను శుభ సోహిత ఎప్పుడైనా తెలవాలి అనుకోవడం తర్వాత చదవడం నన్ను తెలుగులో తీసుకురావడం కూడా జరిగింది కాబట్టి ఉపాసన అంటే ఈ తాంత్రిక ఉపాసనది కావు నిజానికి అమృత ఉపాసన చాలా మంచిది అని యకు చెప్పినట్టుగా లేకపోతే వాళ్ళు మహర్షి చెప్పిన విధంగా శాస్త్రమైన పద్ధతులు జ్ఞాన ప్రధానంగా హనుమంతుడు ఉపాసన చేసినట్లయితే అది జ్ఞాన మార్గానికి ప్రేమ హనుమంతుడు జ్ఞానం హనుమంతుడు వరాయంగా జ్ఞానం ఇన్ని మాటలు చెప్పాక ఉపనిషత్తులలో అంటే చట్టం పెట్టింది పంచకృష్ణ కార్లు పెట్టే ఉపాసనలు మీకు ఉపయోగించే ఉపాసనలు కావు ఇక శ్రీకాకారు స్పష్టంగా ఉపశక్తుల అని ఆయన చెప్తున్నాడు అటువంటి సగమోపాసనకూరు చేసినట్లయితే మీకు ఈ విపరీత భావన ఏంటి విపరీత భావన లేదనే నేను జగత్తు అనే విపరీత భావన అయితే మీరు అహం బ్రహ్మాష్మి అనేటువంటి ఆత్మ సాక్షాత్కారం ఎక్కువగా ఉంటే ఆ తర్వాత వచ్చింది ముందుకు పోవాలి ముందు ఉపాసన చేసి మీరు ఈ విపరీత భావనను ఉపాసన ద్వారా నిజుధ్యాసనం ద్వారా మీరు కొన్ని తగలించుకుంటే ఆత్మనాకారం బహుక్షణం మీకు వస్తుంది అది ముందు కాదు ముందు ఆ తర్వాత అది అని చెప్తున్నారు సగమోపాసనం చెప్తుంటారా చూడండి సగుణోపాసన లేదు సాకారము లేదు సగుణము వేదాకారము సగుణున వేకారము సగుణ సాకారం పురాణంలో చెప్పిన ఉపాసనలన్నీ సగుణ సాకారములు ఉపనిషత్తు గీత సంతోద ఇక్కడ చెప్పిన ఉపాసన సగుణ నిరాకారం ఇక్కడ ఆకారం ఉంటది ఆకారం ఉంటుందంటే విగ్రహం ఉంటది విగ్రహం ఉంటాడు పెట్టాడంటే దాన్ని చుట్టూ జీవన వ్యవస్థ బిల్ల పడుతుంది ఆ విగ్రహం పెట్టాలంటే చాలా మంది భయపడతారు ఎవరైతే విగ్రహం ఏంటి చేసినా ఏంటి వాళ్ళు కొంతమంది విగ్రహాన్ని నిర్మించుకోవడానికి చాలా కష్టపడతారు అదే దేవాలయంలో ఆయన రపలిచేస్తారు ఆయన పుచ్చు పెట్టుకుంటే ఆయన లేనప్పుడు కూడా అపతిష్టపోతారు విగ్రహాన్ని నిర్మించుకోవడానికి ఒక అమ్మగారు శ్రీకృష్ణ విగ్రహాన్ని నిర్మించుకోవడానికి ఆవిడ తల్లసు తప్ప శుద్ధి చేసేస్తూ ఉంటే ఆవిడ కష్టం తీసి ఆవి ఆమె అందుకు శాంతిని వివరించట కొడతాయి ఓకే మా అవి నా ఒళ్ళే పారాయి ఆ శ్రీకృష్ణ విగ్రహం నా ఒళ్ళే పారాయి ఆ కష్టాలు ఎవరు పడతాను ఆ విగ్రహం కష్టం భయం అవి నా ఒళ్ళే పారాయి నేను ఆ విగ్రహం నా వీళ్ళు నేను చూసుకుంటా దాన్ని అని నేను తీసుకున్నా ఇప్పటికీ నాకు ఎల్లుగుతుంది అక్కడ ఇక్కడ కాదు ఒక యంత్రం ఈ యంత్రం ఎలా ఉండాలని భయం పట్టేసుకుని ఒక అమ్మగారు దర్శనకుంటే ఆ మూడుగా ఉండేటువంటి ప్రేమ పడుకోకుండా ఆమె శాంతిని కలిగించామని ఆ అభిప్రాయంతో అది నాకు చేయడం కట్టకొస్తాం అంటే నేను తీసేది మేము తీసేసుకుంటాను ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు అమ్మ అది నా పేరు వచ్చేసి దక్షిణ ఏమేస్తా అందుకని కాబట్టి సగణ సాకారం కావు కని చెప్పి సర్గుణున నిరాకారం కాబట్టి ఈశ్వర అని శబ్దం అంటే ఆ శబ్దానికి అర్థం ఏంటంటే హరి పవ సకల వ్యవస్థను శాసించే మహాశక్తి ఈశ్వర అది సర్వ సాకారమా సగుణున నిరాకారమా సుణ నిరాకార ైత్రీవంతరంలో ఏ శక్తి సూర్య మండలం ముందుగలదో అదే నా హృదయం అంటూ ప్రకాశిస్తోంది అది చదువుల సాకారమాన నిరాకారమాణ నిరాకారం చదువుల నిరాకారాన్ని ముక్కాది మహేమేళా అనే శ్లోకం పెట్టి చదువుల సాకారంగా మన వాళ్ళు మార్చుకున్నారు ఎవరో ఒక మార్చి పెట్టారు విలుగులంగా విశ్వామిత్ర మహర్షి దర్శించిన గాయత్రీ మంత్రము శమున నిరాశ స్వామి రామదాస్ ఆనందాశ్రి కేరళ నేను భక్తిని వేదాంతాన్ని అంత చక్కగా సమన్వయం చేసిన స్వామి రామదాస్ శ్రీరామకృష్ణులు చేశారు ఆ పని అది నేను ఇప్పుడైనా ఆనందాశ్రమం వెళ్ళవంటే కటస్తో కలిసి నాకు ఇన్విటేషన్ ఉంది నేను వెళ్ళలేదు వాళ్ళు నా పుస్తకాలన్నీ పంపించమంటే నేను తెలుగులో పంపించాను అప్పట్లో ఇన్విటేషన్ ఉంది నేను నాకు ఇక్కడ లేక వెళ్ళలేదు మీరు గెలిటీ తెలుస్తుంది అక్కడ ఎప్పుడూ మరి వాళ్ళు ఎలా జరుపుకున్నారు నేను అడగను నేను ఎక్కడూ చూడలేదు కానీ రామనామానికి అర్థము సవార శ్రీరా శ్రీరామచంద్ర పదం బ్రహ్మ అని చెప్పారా మేము రాముడు విగ్రహం కాదు అని చెప్పారా మరి ఇప్పుడు అక్కడ వాసదాన్ని ఎలా అది విగ్రహాలు ఏవి లేవు విశారు కన్ఫర్మ్ చేసి వస్తున్నారు ఆయన ఎలా చేశారు తప్ప అక్కడికి వెళ్ళిన వాడికి కాదు అంటే ట్వంటీ అవర్స్ ఏం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని అక్కడ రామ అంటే అర్థమైతే అండి ఆనందస్తుడు నా హృదయంలో సకల జగత్తులో వ్యాపించి ఉన్న ఆనందిస్తుడు ఆనందాధ్య కళమాన్ని భోజా జాగించే ఆనందం ఉండేది చదువు జరుగుతూ అంటే ఆనంద గ్రు వలన వారు ఆ పరమాత్మని రాబడని తీరు అంటే నేను వెనుక వెళ్ళలేను వారందరూ ఆయన తడు రామనామాన్ని స్మరిస్తూనే ఆ పరమాత్మ వైపు అనుకోవానికి రావాలి అది మేము సాధన అది ఉపాసన అలాంటి ఉపాసన జగత్తు సత్యమైన భూమి పోతుంది నేను జగత్తు శక్త్యం కాదు ఆ పరమాత్మనే శక్తి నేను అనే భ్రమ కూడా పోతుంది అవకాశం అది ఈ శ్లోకం ఓకే సా ఆ బుద్ధి ఆ విపరీత బుద్ధి ఐకా నిజం శ్యాసిన నివర్తలగోరు ఎలగుకూరుగా సత్వోపదేశ ఆత్మతత్వము యుక్త ఉపదేశము కంటే రాగే ముందే ఉపాసనా సగర బ్రహ్మోపాసన వలన ఇలాగా నేను చెప్పాను నిజుధ్యాసనం మీకు ఎక్కువగా ఉందండి ఇరవై నాలుగు గంటలు నిజుధ్యాసం చేయలే మన హృదయంలో భక్తి భావన ఉన్నది కదా ఆ భక్తి భావనను నేను శ్రగుణ నిరాకార పరబ్రహ్మ శ్రగుణ శ్రగుణ బ్రహ్మ యొక్క ఉపాసన రూపంగా మీరు దాన్ని చేయాలి ఈశావాసక్తి చూస్తే పాత్రేనా అది సగుణ నిరాకార ఉపాసన శుభకారాయ అది కూడా సగుణ నిరాకార ఉపాసన నిరాకార నిరాకారా అని పదిసార్లు అనక్కర్లేదు సగుణోపాసన అంటే నిరాకారమే ఉపనిషత్తులుగా ఉపనిషత్తుల్లో ఆకారం ఉండదు అయితే ఆకారం లేదని కూడా చెప్తారు ప్రతిమా అస్తి ఆ పరమాత్మకు ప్రతిమా నాస్తి ప్రతిమా అంటే పోలిక అని అర్థం ఆ పరమాత్మకు కోరిక లేదు కాబట్టి కోరిక లేదంటే అర్థండి ఆకారం కూడా లేదనే అర్థం ఆకారములతో పెట్టస్తే ఇంక పోలికే ఉంటుంది కోరిక లేకుండా ఇక్కడ పోతుంది మీరు ఎక్కువ స్వామి చెన ఎక్కువ స్వామి కంటే కోడిగా పోటీ కొన్ని కొద్దిగానే ఉంది తెలంగాణ ట్వంటీ ఫీట్ ఉంటే మీరు థర్టీ వన్ ఫీట్ కంటే ఒక విఘ్నేశ్వరుడు ప్రేమ ఒక ఐదు నాతో చెప్తారు విఘ్నేశ్వరుడు ప్రతిమ ఐదు వందలాలు దాటితే ఇంట్లో ఎన్న రాజ ఐదు వందలాలు వేసే ఒక లక్ష ఇంకో ప్రతిమ గౌరవ ప్రతి మనకు ప్రేమ గౌరవం సాలీ వ్యాధిలో ప్యాక్స్ అనేది కోరుకుంటే పంచవ్యవహారాలు అయితే పోలిదంటే వస్తాయి ప్రతిమంటే అలా ఉంటుంది అది కాదు కోరిక లేదు ప్రతిమ లేదు అంటే కోలిక లేదు అంటే అది ఎవరో బిజినెస్ ఎదు అటువంటి శరుణోభాషినట్లయితే ఇక్కడ మన శరుణోభాష ప్రయోజనం ఏంటి చేతులు చేయడం కావచ్చా ఆ విపరీత భావన కలగ అందుకోసమని అలా చెప్తున్నారు అట్లా మళ్ళీ ఈ విపరీత సత్య గురించమైన భావన తలంపు చా ఆ అవుతా ఇంద్రియ జ్ఞానమేవన నివరుస్తు తత్మోపదేశ ఆత్మతత్వ వ ఉపదేశము కంటే కాదే ముందే హే ఈ విపరీత భావన తొలగ గుణోపావన విపరీకా భావే ఐకాద్రివర్తా ఉపాస్త్రామతి చీటితాశాత్ బ్రహ్మాభ్యాసేన అంటే దీని బట్టి సమురూపాసనకు ఆత్మసత్వము యొక్క విచారమునందు ఉచితమైన స్థానము కలదు అని మనకి తెలియదు అందువలన ఉపనిషత్తులలో అక్కడక్కడ మనకు చక్కటి సగురపాసనలు చెప్తున్నారు అని అనుకున్నారా ఇంకా ఈ శ్లోకాన్ని శుక్రవారు చెప్తాను ओम नमः शिवाय पूर्णश्च पूर्णमेवा ओम शान्ति शान्ति शान्ति तदेवो शान्ति